వచ్చి గగనముందు పన్నేశారు దేవతలంతా పిల్లాన్ని తోటానికి పాండుమహీన పెద్ద గత్మీ మండలి కనుంగు భంగిను ఆ పాండుమీ పాలు నాటి ఆ యొక్క పాంగుమా రాదు కూడా దేవలోకంలోనే ఉన్నాడు కనుక ఆయన కూడా వచ్చాయట ఆ వచ్చి ఆ దేవకాంతలు వీచోపులు వింజావరణ విసురుతూ ఒక విమానం మీద ఎక్కి ఆయన వచ్చి చూస్తూ నాట యుద్ధాన్ని దేవదత్తూ ఎలా ఉన్నది సైన్యం సంగతి పడుతున్నాడు ఆ పాఠ్యంగా ఆ త్వరి కన్నముల చీటుకొన లేత మగము పొడుచు అదుయోధం యొక్క సైన్యుడు అవతూ కూడా రేలాడిపోతున్నాయి అటు మఖములు అర్ధనికి రథం ఏమిటలా గప్పగలు ఆ రథం ఏమి ఆ అత్యుని యొక్క రథచక్రము నుండి లేచినటువంటి యొక్క ధోళి వచ్చి ఆవరణ చేస్తూ ఉన్నది సైన్యం మీద చాలా చల్లగా అయిపోతున్నాయ శరీరములన్నీ కూడా బహుళ కపిధ్వజ ప్రభలు మిలిమిట్లు పొడుతో ఆ కపిధ్వజం కాకొని పోతూ ఉన్నాయట చూస్తే కళ్ళు మిలిమిట్టుకుని పోతూ ఉన్నాయి వీళ్ళకందరికీ కూడా యొక్క ఆ భయంకరాకారం ఉన్నది ఆ రోడ్ల స్ఫూర్తి చూసే వరకు మనస్సు లేవచ్చు కూడా తలడిపోతూ ఈ సైన్యానికి నడచు కౌరవ రాజ సైన్యము గది గదికి చిన్న గతి తన చేయము గజను దగ్గర ఇలా ఉన్నదట ఆ అర్జునుడి గ్రహాన్ని చూసేసరికి వాళ్ళ యొక్క పని సైన్యానికి అటువంటి యొక్క సంగి మీదకి మహావేదంతో తోరించి రథాన్ని ఆ చీక వాకి తీకటానికి తలగా వచ్చిన ఆ ప్రధారంగా ఆ రథాన్ని తోరించినటువంటి వాడైలముల క్రోషద్వయం గుణూటుచ్చి త్రీ తల ఎత్తి చూచి ఇంత రెట్ల ఆ రెండు కోసముల దూరం పోయేవరకెల్లా సైన్యాన్ని అందుకున్నాడట ఆ సైన్యమును ఆ గురు సైన్యాన్ని అందుకోవాలి ఇది ఒక పెద్ద కట్టి మనము అటువంటి పెద్దలో నవ్రసాభిమాన ఇది పెద్ద గట్టివనంగా వెనక నడుస్తూ ఉన్నది తారా ఉ సైన్యం పెద్ద సైన్యమి ఈ మనము గడ్డకో గణుతో అది ఒక అల్ప సైన్యమో ఈ సైన్యానికి ముందు కొంత దూరంలో కొంత సైన్యం కొద్ది సైన్యం నడుస్తున్నది ఆటల పేర్లు కొంతేనా ఆ పైన ఇంకా కొంత సేన పోతున్నది మూడు భాగములు కాబోతున్నాయి సైన్యం గురు సైన్యం కానీ ప్రజాభిమానం ఆ వృధాభిమాన దుర్మతుడు నాడి ఆ దుర్యోధనుడు పురరాజు వాడు కనిపించలేదే ఈ మొత్తం సైన్యంలోని అరదము బోని మొదటిన తనిక యుధిక మన కథ ఎడవ వైపుగా పాని ఇప్పటికి ఇవ్వాలి వాడు తోత వాడు ఎక్కడున్నాడో ఆ దుర్యోధనుడు ఎవరు అడ్డం పడి పోయి వాడి మీద పడాలి ముందు ఆ తడ్డు మరల్ సుఖం దీరు ఈ కదుపుని వాడిని పట్టుకున్నాము అంటే ఇక మన పని ఈ ప్రభువుని పట్టాము అంటే ఇక సైన్యమేమి చేయలేదు కనుక వాడిని పట్టుకున్నాము అంటే గోవుని మళ్ళ వేసినట్టే వాటిని కాబట్టి వాడు ఎక్కడున్నాడో చూద్దాం పోనీ వయాలన్నాటో చిత్తం అలాగే పోలించాడు రథాన్ని పోలిస్తూ ఉంటే చూచాట సైన్యమునంతా కూడా ఎవరెవరుచ్చారు ఈ యొక్క గురు సైన్యములోనని కానీ ఆ అర్జునుడు చూచాయట ఉత్తరుడా ఫలాన రాదు కావచ్చు కూడా ఇలా మధ్యలో వీడున్నాడు ఆ పక్కన వాడున్నాడు ఈ పక్కన వీడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళందరినీ కూడా చెప్పాడట ఆ ఉత్తరు వేలల్లో నురగకే దులేదు కానీ యోధనలు కనిపించలేదు ఇంతవరకు నాకు నంగుని పోవలో పూ వాడు ముందు పోతూ ఉండి ఉండాలి ఈ గోవుల్ని పోలించుకొని ఆ పోతూ ఉండి ఉండాలే నిలామిషం పోయి జనతో నిశ్చయం వని లేదు కనుక ఒత్తి వేడత ఇస్తాం అవసరం లేదు ఎట్టపడి తడబు చేయకుండా కొన్ని పొసలను బెట్టించి ఒకయుండవల కాబట్టి ముందు పోయిన పోవడంతో పొసల్ని తెరగొట్టాలే తెరగొట్టిన తరువాత దుర్యోధన్ సంగతి చూడాలి వాడిని దాటిపోయకుండా అతని అతని వటుప గాంగేయులకు చరణ సమీప స్థలం నిలువ రెండు నో పరి ఆ రథం పరివయ్యా ఈ వచ్చి సైన్యంతో యుద్ధం చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నట ఆజ్య పూరుస్తున్నాడు అవతరుడు అది సమయంలో రూపాక ఆయుడు గాంగేయుడు నాడి కృష్ణుడు ఈ ము సమీప స్థలంగుల నిలువ రెండు ఆకంగాంతంగా లాగి రెండేసి బాణువులు పాడవుల దగ్గరకు వచ్చాయట ఎవరికి ఆ ద్రోణాచార్యులకు కృపాచార్యులకు క్రీష్ను కర్ణాభ్య ప్రదేశముల రెండునుగా నాలుగేము లేచినేసు బాణువులు ఆ చెవులకు తోకి సోకకుండా కొచ్చే ఆయట ముగ్గురికి కూడా చే పోతూనే రథం మీద పోతూనే ఇలా కొచ్చే ఆయటూ ఆచార్యు పరిసరవద్దుల గుణాబ్ద జనములతో అల్లన అర్జును ఎగ్గించి ఆనంద పరోశమైపోయిందట ఆ దోణాచార్యులకు ఆహా ఏమి అర్జున్ యొక్క ఆహా ఆమె ఏమున్నది సౌగుణ్యం ఇక ఏమి చెప్పటానికి వీలు లేదు అటువంటి పరిహార దగ్గరటువంటిది అని ఆనందపడ్డాడు ఇప్పుడు నాకు ప్రణామంగులుగా పాదముల మొదల పడ రెండూలే ఆ వాడి యొక్క ఆ వినయం ఉన్నది ఆ సొత్తున సంపత్తికి చెప్పుకోవాలయ ఇంతకాలానికి పదమూడు సంవత్సరాలకు కనిపించాను కనుక నా పాదముల దగ్గర రెండేశాడు బాణములు అంటే నమస్కారాన్ని ఈ పాదములకు నమస్కరిస్తూ ఉన్నాను సుమా అని చెప్పి పాదముల దగ్గర వేశాడు పెద్ద కాలం వేని బాసి ఉన్నవాడు కాన కుశల ప్రశ్న చెవులంతోకీకములుగా రెండమ్ పదమూడు సంవత్సరం అయింది క్షేమంగా ఉన్నారా అని చెప్పి చెవుల దగ్గర వేశాడు రెండు బాణములు కుశల ప్రశ్న చేశాడు సుమాు నజ్ఞాత విధము వర్తనంబు గడపి నవాభ్యుదయం గునంది రాత్రి బుజ్జి తోచు మార్తానుడు మాకి నగనుడు వలిచే ఏ ఆ విభిన్న వాసు ఉన్నది అరణ్యవాసము అజ్ఞాతవాసం కూడా గడిపి నవాభ్యుదయం గునంది అదంతా కడిపి వదించినటువంటి యొక్క సూర్యు మాదిరిగా వస్తూ ఉన్నాడు ఇప్పుడు అరణ్యవాసములు కడిపి వస్తూ ఉన్నాడయా అరియ కృపాచార్య భీములు పార్థు బాణపాత ప్రకారంగులు ప్రణామకుజల ప్రశ్నంగులుగా అంతరంగములు కనుగొని సతశీది వారు ఆనందపడ్డారట ఎవరు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 ఆ పాదములకు దెబ్బ తగలకుండా పాదములకు దెబ్బ తగలకుండా బాణాలి గుచ్చుకుంటే పాదములు గుచ్చుకుంటే పున్నైపోదు ఆ తనుడులో ఉన్నటువంటి యొక్క కౌశలం అని ఎలా ప్రయోగిస్తే అలాగే ఆ చెవులకు చెవికి సోకి సోకకుండా పెట్టాడట ఆ ఊకెలా దూసుకుపోయిందంటే బాణం ఆ మరి అదే కనుక తగిలితే చెవు ఇరిపోతుంది కానీ అలా ఇరిపోవటానికి వెళ్ళేది ఆ విద్య లాంటిది వెనక ఒక చావు కాదు పెళ్లిపోయి బయదేరి అరణ్యంలో కూడా పోవాలి పెళ్ళి కదా నగలు డబ్బు దగ్గర చాలా ఉన్నాయి నగలు డబ్బు పెద్ద తనంతాము బౌళ్ళు బ్రహ్మాండంగా బయలుదేరారు అరణ్య మధ్యంలో కూడా పోవాలి అరణ్య మధ్యంలో కూడా పోవాలి కదా అని ఒక పాతికి మంది జీలన వెంట పెట్టుకున్నాడు సాంగ్ చూసేవాళ్ళు ఉంటారే కత్తి కర్ర సాంగ్ బాగా నేత్ర పాతికి మంది జగ్ల వెంట తీసుకున్నాడు అరణ్య మధ్యంలో కూడా పోవాలి కదా అని పోతూ ఉన్నారట మధ్యలోకి పోయి అక్కడ భోజనాలు చేయాలని చెప్పి ఓడ చేశారు బోళ్ళని ఓడదీసి తింటున్నారు వీళ్ళు ఏం చేశారు జట్టిలంతా కత్తులన్నీ అవుతాడు కొట్టబడేసి కత్తులన్నీ అకారంలో వీళ్ళు తింటున్నారు ఎప్పుడు పెట్టారు వీళ్ళు తింటున్నారు అటు సమయంలో కనిపెట్టే ఉన్నారు దొంగలు మనకు అవగా ఎప్పుడు అవకాశం దొరికినా అని ఈ ముఠాన్ని వెయ్యాలి మనం దోచాలనే ఉద్దేశంతో అప్పుడే బయలుదేరారు మొదట్లోనే వరుసలే వస్తూ ఉన్నారు మనకు అవకాశం ఎక్కడ దొరుకున ఈ కత్తులు ఇవన్నీ ఉతడపడేశారు కదా వీళ్ళు వచ్చి అవి తీసుకున్నారు ముందు అవి తీసుకున్నారు తీసుకుంటే పాతి ముప్పై మంది ఉన్నారు వాళ్ళు కత్తులు సాధనాలన్నీ వాళ్ళు ముందు చూసుకున్నారు ఇంక వీళ్ళు ఏం చేస్తారు సార్ వీళ్ళ మసాల వేశారు మొత్తం అంతా కూడా మీ దగ్గర ఉన్న ధనము నగలు అన్ని పొట్ట వేయండి అక్కడ లేకపోతే ప్రాణములతో పోడు మీరు ప్రాణాలు దక్కించుకోవాలని మొత్తం మీ దగ్గర ఉన్న నగలు డబ్బు అంతా అక్కడ పొట్ట వేయండి లేకపోతే మొత్తం బ్రతకర ఏం చేస్తారు మరి ప్రాణభయంగా మొత్తం యావత్ వలిచి అక్కడ నగలు డబ్బు అంత పెద్ద కొట్టయింది అవన్నీ మూటలు కొట్టుకున్నాడు కార్చుకునే సమయంలో ఒక పిల్లవాడు ఆ అరణ్యం అరణ్యంలో ఉండేవాడు చెంచు పిల్లవాడు వాడు వచ్చి చూస్తున్నాడు ఈ విలాసం అంతా ఈ దొంగలు పొట్ట వేయటం ఇదంతా వాడి దగ్గర ఆ ధనస్సు ఇలా గట్ట కింద పెట్టుకుని చూస్తున్నాడు దొంగలు చూసి అదే వాడి దగ్గర ధనస్సు ఉంది అని చూసుకోవడా ధనస్తుంది వాడి దగ్గర అది లాక్కోడు పేదల పోయి లాక్కున్నారు లాక్కుంటే ఏడ్చాడు వాడు మా నాయన ఊరుకోడు తీసుకుంటే నా ధనస్సు నాకు ఏంటి అని ఒత్తిక వెళ్ళాడు కాదు అడిగి పన్నెండు పాడు ఉన్నాయి అంటే ఇప్పుడు వీళ్ళలో రే ఆ నారి ఉన్నది అది లాక్కో అది లాక్కుని ఒట్టి పద్ద ఇచ్చేయడా చెడుతున్నాడుగా ఆ నారి లాక్కుని ఒట్టి పద్దెచ్చేసేయండి ఒట్టి పద్ద ఇచ్చారు ఆ నారి ఓడ తీసుకుని అల్లితాడు అల్లితాడు ఓడ తీసుకొని ఒట్టి పద్ద ఇచ్చారు వాడిని ఏం కలపకుండా ఉంటే ఏముండేది కాదు తీసుకున్నారు కాదు కనస్సు తీసుకొని ఏడిపించి ఇచ్చారు ఇక వాడికి ఎక్కింది మంట ఎక్కి మంచింతలో రాడ్లో దగ్గరలో అంత అరణ్యము రాడుగా ఇంత రాళ్ళు వడి నిండా పోసుకుని చెట్టు ఎక్కాడు చెట్టు మీద ఎక్కి ఒక్కసారి కాకేసావిటవి రే ఇ తిరగండ్రాడికి తిరగండి నాకు దెబ్బ కూడబి కొడుకులారా మీరు దెబ్బ కొడో ఇంకేమీ లేదు అవన్నీ వదిలిపెట్టి మీ దావును మీరు పోస్తారా సరే ఉన్నది లేకపోతే మాత్రం దెబ్బకు హోడో కావటమే అంటే చూశారు రెండోది ఉంది వాడి దగ్గర దారి అది బిగించాడు దానికి వాడి గొడ్డలో ఉంది రెండోది ఇది తీసుకున్నారు రెండోది బిగించాడు చూపి చూపుతున్నాడు దెబ్బహోడబడిపోతారు ఇంకేం సందేహం లేదు అవన్నీ కూడా వదిలిపెట్టి పోతున్నా సరిగ్గా బండి లేకపోతే మొత్తం మీరు బ్రతకారం వరే ఒరే ఓరే వరే ఆ ధనస్థితి వచ్చిందిరా వాడికి అది ఇది పడ్డా అని చూస్తున్నారట లాగేసాడొక్క దెబ్బ గిల గిల గిల గిల తలుపుని పడ్డాడు హోడో ఇందులో తొందరలో వరసో ఇవన్నీ వదిలిపెట్టను అందులో వదిలిపెట్టి అండి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే బాబుగా ఆయన వచ్చి నాయన ఎక్కడి వచ్చావు అయ్యా దైవం చుట్టూ వచ్చావు అనుమా బాలిక దిగిరా అంత పోయింట దిగొచ్చా ఆయట దిగొచ్చి అందరినీ తిట్టి మీరు అందరూ అన్నా తాగకపోతే ఆ కొందరు ఉండకూడదు కాపలాకి ఇంత తీసుకు తెచ్చుకున్నాడు కదా మిమ్మల్ని అందరూ ఒకేసారి మరి కూర్చుని కొంతమంది ఉండవచ్చు కదా అంటే తండ్రి దగ్గర చూసిపోయి నీకు మార్గం అంత బతికాడ అని తాను సత్కారం చేసి ఈ అరణ్యం దాటేదాకా మా పెళ్ళకి తిరిగి వచ్చేదాకా మీ పిల్లాన్ని పంపిస్తామని చెప్పి వెంటాడు సార్ తిరిగి అరువిద్య చిరకాల మునకు కింద సజ్జన ప్రియుడు సురపరతడు బాంధవహితుడు అదివారలవని గలజే ఆ భింపుడు స్థుతిస్తూ ఉన్నాయట ఆ అర్జుని చిర కాలానికి ప్రియుడు సజ్జన ప్రియుడు హితుడు బంధువులకు హితుడు ఆ సకల సద్గుణములకు నెలవు సుమా తన రథముడు తలపు కలిసి మనలను దూచుగీ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 ఆటనున్న కుండి సారడు అనిరుద్ధుడు నెగ్గటి మార్పు నిండలేదని శక్తుడేమి మనమెల్ల ఇప్పుడు అతని గటగాదనుట తప్పిన కార్యము దప్పు కానీ ఆ దుయోధం మీద అంటే మార్థం మన కాజం దగ్గరికే ఆ కోపం చూస్తూ ఇంతకాలం నుండి మనకు ఆ యొక్క దుర్యోధుని మధ్యలో ప్రవేశించాడు అంటే ఇక మనం అతన్ని కలుసుకోలేము దుర్యోధన్ని వాడు మనల్ని కలుసుకోలేడు అడ్డం తొచ్చాడు అంటే మాత్రం మన పని అయిపోయినట్టే కనుక జాగ్రత్త ఆ రాజు దగ్గరకు పోకుండా చూడవలసమా అని చెబుతూ ఉన్నాడు స్వామి మహావేగంగా పోతే పోతూ ఉన్నదట ఆ గో కదంబు ఉన్నది అదంతా పోతూ ఉన్నది దాని చుట్టూ సైన్యమే వచ్చా కూడా పొదువుకొని పోతూ ఉన్నదట ఏ గోవులు పాలిపోకుండా పొదువు కొని వెళుతూ ఉన్నది చూచా తరుడా గోవులు సమీపించా పోల సైన్యం గది సైన్యం ఉన్నది పెద్ద సైన్యం అది కూడా వస్తూ సమీపించి రెంటి నడుమంగీద విన్యాసంబు కనిపించి కాబట్టి దంటి మధ్యలో పోలీ ఈ పశువులను ముందు వేరు చేయాలి ఈ సైన్యమునకు చెక్కకుండా వేరు చేసి నా యొక్క బలమేతో చూస్తా వెళ్ళు నా కేజంగా విరాట తనయుడు మన కడ్డముగా గతమై రథము కొన్ని కట్టెదిటికి తన మూపులు రెండు నగుడు దళకం గదూ పని పరే గ్రహాన్ని రెండు మధ్య ఈ సైన్యం ఆ సైన్యం మధ్యలో ఉన్నటువంటి గోగులు చెప్పవలసినది గనుక మధ్యలో పని వరిసింది అని అంటే పోనిచ్చే ఆట విరాట తనయుడు సమ్ముఖం పేరు వాడి ఆ ఒక్క కేక వేశాడటరే వచ్చినటువంటి వాడు అత్యుడు సుమా కేక వేశాడట ఆ చీడి కరతనం పెట్టి నిలు నిలువ నిజిన ఘోషం తోటన వెళలు నిరపరంబరంబు పరపున నంబరంబు నీరంధం బాక వేసి గాండివారిని సజ్జించేసి ఆరంభం చేశాడట చేసే వరకు ఎకర భాగమే అవద్దు చేత నిండిపోయి అంధకారం నిండిపోయింది ఒక్కసారిగా ఆ బయటింగ్ కలిసి గుండెల వెసుకులు బలంబులెదురు నడువను మరల మరవను మరచి వెరతరచి హరితనయ హ ఎప్పుడైతే తన యొక్క ఆ అక్కర్లాఖవున్నది ఆ చూపించాడు ఆ యొక్క శర పరంపరేదిండో ఒక్కసారి రెచ్చపిడిపోయింది సైన్ వ్యవస్థ ఏ గుండెలు దారిపోయినాయి అందరికీ కూడా ఎదురు కరగటానికి కాని ఎదురు నడవటానికి కానీ ఆ ఏది చేయలేకుండా ఎక్కడ చచ్చిపోయిన అంగము లేవద్దు కూడా సైన్యానికి అతను గోవుల వెనకంగు నల్ప బలంగు పెదరి తూపు దశకు చెదరునట్టుగా అరదంగు పరిపించి వెంట సైన్యం పోతూ ఆ సైన్యానికి వచ్చే ముందు అది ఆ గోవులు ఉండగా ఆ సైన్యులవ తూర్పు దశ కొట్టేశాయటూపి వెలిచీర సాధించి దేవదత్త ఆ వెలిచీర ఉన్నది ఎకల్లనైనటువంటి ఒక పై పంచ అది సాధించినటువంటి వాడై ఆ దేవదత్తాన్ని పూజించాయట ఆయన ఆ పట్టినప్పుడెల్లా ఒక కేక వేస్తూ ఉన్న పైన ఉన్నటువంటి హనుమీయూ చుట్టూ ఉన్నాయట అనేక అవి అవతూసారిగా అర్చినయటూ రథ నిలదంగును ప్రతిపతాగ్నివరుల ఎలింగులు ఆ యొక్క అల్లెని అనేక విధమైనందు దేవతలంతా కూడా బలే బలే బలే అద్దుని యొక్క శౌర్యమే శౌర్యము అని చెప్పి కొరియాడుతూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ధ్వని ఇవి అవతూ కూడా కలిసి ఊనవంతరాళ్ళలో నిండిపోతూ ఉన్నాయట సముద్రి గొండ మట్టలు ఎత్తుకొని నేల మట్ట వీటూ అసువాది ఈ యొక్క సైన్యము లేదు కూడా ఆ పశువులను ఆ అటు పశువుల వెంట పోకుండా ఆర్పిసాట ఆ బాణముల చేత కొట్టే వరకు తాను చూపారు వాడు ఇవి మట్టలు ఎత్తిడియట ఏంటి కోతలు ఎత్తినటువంటివై ఆ గోవులు పశులు వెసంగి దిగి ముందు వచ్చిన దాడగై కొని దక్షిణ దిశకు కెరలు ఒడుచు చూడరక్షణ దిశకు బట్టి పార్వికూసంపు వీళ్ళు అంటే ఉన్నారంటే గోపకులు ఈ గోవులు అంటూ ఉండేవాళ్ళు వాళ్ళని కూడా పట్టుకుని తీసుకుపోతున్నారు రెండు ర్యాంకులు ఏం చేస్తారు వాళ్ళు వెంటబడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే వచ్చి ఆ తరగవేశాడో గోవులను ఇక తోలుకుని అందుకు లేకుండా వారిపోయారట వీళ్ళు ఆహా ఎవరో మహాపురుడు ఉంచాడు అమ్మను విడిపించడానికని ారు చూపారట కోరుకొని తప్పక చూచి పదము పసుల కట్టుపడకూమి ఉత్తరుడా గోవు తప్పు ఉన్నాయి కానీ మళ్ళా మరలా ఆ గోవుల దగ్గరకు పోకుండా ఈ సైన్యం పోకుండా పని మనం అర్థం కాని ఈ సైన్యానికి గోవుల వెంట పడకూడదు వాళ్ళు కనుక అర్థంగా పోనీయవలసింది అంటే అలా పోనిచ్చాయటే సమితి గార్కొని ఏనుగులు రథములు ఆ గురదములు మొదలైనటువంటి చేతువీల యొక్క సైన్యమునది మేఘం మాదిరిగా వచ్చి పడింది ఆ అర్జునుడి మీద యొక్క శరవేగం చేత ఆ అర్జునుడు నాడి మేఘము ఏ ప్రకారంగా దేవగుతునో ఆ ప్రకారంగా